చద ఈ విధంగా విషయములకు నేను విలక్షణం సల్లక్షణములతో సంబంధం పొసుగు పొసగుతుంది విలక్షణంతో సంబంధం విరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సల్లక్షణం సత్తుతో సాన్నిహిత్యం సత్తుతో అనుబంధం సత్తుతో అనుసంధానం సత్తుతో సంబంధం వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే దీనికి బదులు అసత్ అసత్తుతో కనుక అనాత్మతో గనక అవిద్యతో గనక కార్యముతో కనుక ముడిపడినట్లయితే అదంతా విషయాత్మకం జాగ్రత్తగా దాని నుంచి విడివడి విషయి అక్షరుడను అనే నిర్ణయాన్ని పొందాలి చదవాలి విషయములతో నాకు సంబంధం నిరంజనం అంటే ఇప్పటి వరకు విషయానందాన్ని మాత్రమే సత్యం అనుకునేటటువంటి జీవభావం నశించి సత్ అనే ఉనికిని మాత్రమే స్వరూప జ్ఞాన నిష్ఠను మాత్రమే నేను ఆనందంగా స్వీకరించడం వలన నాకు విషయములందు వైరాగ్యం నిర్ణయం అయిపోయింది స్వరూప జ్ఞానం నిర్ణయం అయిపోయింది స్వరూప జ్ఞానము వైరాగ్యము రెండూ తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నిరంజనం స్థితి అర్థమవుతుంది అప్పటి ఈ నిరంజనం అనే అర్థం కాదు అప్పుడు లేకపోతే అంజనం అంటే పాటు కవలే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అండుతూ ఉంటుంది ఈ విషయాలు కూడా అంతే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అంటూ ఉంటాయి వ్యవహారం కూడా అంతే ఎక్కడ ఎక్కడ ఏ వ్యవహారం చేస్తే ఆ వ్యవహారం అంటుంది ఏ వృత్తి జ్ఞానంలో వ్యవహరిస్తే అలా అంటు గురువు మరి ఆయనకి ఏమి సంస్కారాలు లేవు కదండి ఆయనకు కూడా మరి అనేక రకాలైనటువంటి కర్మానుభవాలు కలుగుతున్నాయి కదండి అని శిష్యుడికి సందేహం రావచ్చు కానీ ఆయనకు కూడా దేహం కదండి ఆ దేహంతో ఆయన వ్యవహారం చేస్తున్నారు కదండి మరి అప్పుడు సంస్కారాలు గురువు గారికి ఉన్నట్ట లేనట్టా సంస్కారములకు పొనాదు ఆహ అహం పొనాది ఏంటంటే అహ అహం అనే వృత్తి వలననే అని సంస్కారాలు ఉంటాయి మరి గురువుగారు ఏం చేశాడు అహం అనే వృత్తిని పోగొట్టుకున్నాడు నిరీహం అత నిరీహంగా ఉండడం ఎలాగో అహం రహిత పద్ధతిగా ఎలాగ ఉండడం ఎలాగో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి పరబ్రహ్మ నిర్ణయం ద్వారా నిర్ణయం పొందే కాబట్టి ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైనా వ్యవహరించినట్టు కనబడ్డా అదంతా పైనన్న పెంకుకే కానీ లోపలున్న కురుడిగా ఉన్నటువంటి అశరీరిగా ఉన్నటువంటి విడిపోయినటువంటి తాను లేకుండా అహం లేకుండా గురువు గారికి ఏమీ చెందవు ఎలాగా భూమండలం మీద నుంచి ఆకాశంలోకి రంగు నీళ్ళు సూర్యుడి మీద చల్లుతున్నానని పైకి విసిరేసామనుకోండి తిరిగి ఎక్కడ పడతాయి మళ్ళీ భూమి మీదే పడతాం సూర్యుడి దాకా వెళతాయా వెళ్ళవు కదా అలాగే ఈ విషయాత్మకము నృత్యాత్మకము సంస్కార భూయిష్టమైనటువంటి వ్యవహారం భూమండలం మీద ఉన్నటువంటి ప్రజ్ఞ వంటిది పృథ్వీతత్వంతో ముడిపడిన ప్రజ్ఞ ఆత్మతత్వం ఆకాశతత్వానికి అవతలం ఉన్నటువంటి ఆకాశతత్వానికి అవతల ఉన్నప్పుడు అక్కడ ఏ గ్రావిటేషన్ పుల్ లేదు ఏ రకమైనటువంటి కుంగుబాటు పొంగుబాటు లేదు ద్వైతమునకు సంబంధించిన వృత్తులు ఏమీ లేవు ద్వైత భావమే లేదు అంత సర్వసమత్వం సర్వసాక్షిత్వం సర్వకారణత్వం సర్వాధిష్టాన తత్వం సచ్చిదానందమద్వయం సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన అనే లక్షణంలో విశ్రమించేశాడు ఈ అక్షరస్థితి ఎందుకు విశ్రమించినటువంటి వాడికి పురుషోత్తముడే లక్ష్యం ఆ పురుషోత్తముడైనటువంటి సత్యం జ్ఞానం అనంతం అనే పరబ్రహ్మ నిర్ణయం ఎప్పుడైతే పొందేశాడో పునః సచ్చిదానంద లక్షణానికి తిరిగి రావడం లేదు ఎప్పుడైతే సచ్చిదానంద లక్షణానికి తిరిగి రాలేదో క్షరం ఏర్పడే అవకాశం లేదు అక్షరుడి యొక్క సంకల్పం వలననే క్షరం ఏర్పడింది అక్షరుడు ఎప్పుడైతే సంకల్పాన్ని వదిలేసి నిర్వికల్ప సమాధినిష్ఠుడు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడుగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మముగా పరిణామం పొందేశాడు పునః సచ్చిదానందం లక్షణానికి తిరిగి జాగ్రత్తగా ఈ పరమును నిర్ణయించే పద్ధతిని ఆశ్రయించి కైవల్యాన్ని పొందాలి మానవులు చదవాలి నిర్వీకార భూమి మీద వాహనములు పరిగెత్తుతాయి వాహనములతో పాటుగా భూమి కూడా పరిగెత్తితే ఏమవుతుందో సాధకులు ఆగి ఆలోచించవలము వాహనముల వేగం విపరీతమవుతుంది వాటికి ఆగిన స్థితిని దర్శించటానికి గాని దర్శింప చేయటానికి గాని అలవి కానిది